యొక్క సందేహములు తీర్చుకున్నారు అలాంటి మహాపురుషుడు జనకుడు వంటి మమత సహధర్మము ఆచరించినట్లయితే ఆచరించేది గతాసత నీ నేడగదా నిన్ను వదిలిపెట్టకుండా ఎలా వెంట ఉంటదో ఆ రీతిలో నీ వెంట అనుసరించి ఉండేటటువంటిది అని ప్రే పాని ప్రతి గ్రహించవలసినది అన్నాడట ఇస్తు ఉన్నాను తీసుకోమని కాదు నీ వస్తువు అంటే ఆది దంపతులు గనక పురాణపురుషులు లోక రక్షడకు అవతరించినటువంటి మూర్తులు గనక నీ సొత్ నువ్వే తీసుకోవలసింది భద్రంతే అన్నాడట ఇంకొక పదం శుభమగుగాక పాణింగ్ గృహీష్వ పాణి నం చేత్తో చేయబట్టుకోవలసినది అంటే వివాహ సందర్భములో పాణిగ్రహణము అంటే చేత్తో చేయబట్టుకోవడం ఒక అర్థం హలో గ్లాట్ టు మీట్ యు అని చేతులు పట్టుకుంటూ ఉంటారు ఎదురు వచ్చిన వాళ్ళు అది పాణిగ్రహణం అనబడదు ఆ క్రియాకలాపంతో కూడినటువంటి రీతి అది పాణిగ్రహణము దాని యొక్క విధానం వేరుగా ఉంటది అయితే భే అని ముందు వాడిన కారణం చేత ఇక్కడ చేతితో చేయి పట్టుకునేటటువంటి సందర్భంలో ఏమిటి అంటే ఐదు వందల మంది నెట్టుకొని వస్తే నెట్టుకు రాలేనటువంటి ధనస్సును అలా ఎత్తేటప్పుడు పెళ్ళును విరిగిపోయింది నీ చేతిలో అంత కఠినమైనటువంటిది నీ చేయి బలానికి బలము ఆ దృఢత్వానికి దృఢత్వము కలిగినటువంటిది అలా పట్టుకోబో మహామృదువైనటువంటి సే కరము ఆమెది కనుక చాలా అలా తగిలి తగులకుండా శుభముగా మెత్తగా అలా పట్టుకోవలసింది అని చెప్పడానికి భద్రంతి అన్నాడట పానంగృష్పాణినం పతివ్రత మహాభాగ ఛాయేవానుగత నీ వెంట ఎప్పుడు కూడా నీడవలే అనుసరించేది అని చెప్పి ఆ సీతామహాదేవిని రామునుకు ఊర్మిళను లక్ష్మణునకు మాండవిని భరతునకు సుతకీర్త అనేటటువంటి కుశధ్వజని యొక్క కుమార్తెలు అయినప్పటికీ పెద్దవాడు తాను గనక ఆ ఇద్దరు కన్యలను కూడా ఇనే అప్పగించి వరసనే ఆ నలుగురికి ఇచ్చి మీకు శుభమగుగా కాని అక్షతలు వేశాడట జనకుడు ఆ స్వామిరామలా పరిణయమునుగా వించిరప్పుడు సీతారాముల పరిణయమునుగా వించిరప్పుడు సీతారాముల పరిణయమునుగా చిరపుడు సుమ వర్షము గురియగన మరీ జనములంబరమున నాడగ రించి గంధర్వ రాజి బాడగా విరించి జనరాదరమున చూడగ పరిణయమును గావించిరప్పుడు సీతారాములను పరిణయమును గావించిరప్పుడు దిందిమ్మని వజములు మ్రోగగా దిందిమ్మని వజములు మ్రోగగా కొందరు బురం చిందులతో నువనందులతో ఆనంద మనసదానంద వశిష్ఠులు పరిణయమును గావించిరప్పుడు సీతారాములను గోజేరిచి పరిణయమును గావించిరప్పుడు వాసిగన్న విశ్వామిత్రుడు విశ్వాసముతో దీవింపన్ వాసి కన్న విశ్వామిత్రుడు విశ్వాసముతో దీవింపన్ కౌసల్య కైకేయ సుమిత్రలు కనులు మోయక వీక్షింపన్ వశిషానందులు వివాహం చేస్తూ ఉన్నారట విశ్వామిత్రుడు విశ్వాసముతో దీవింపన్ కౌసల్య సుమిత్ర కైకేయలు కనులు మోయక వీక్షింపన్ భూసుకు తగిన వరుడనులు మా తగినటువంటి భక్తి లభించాడు అనేటటువంటి ఆనందం చేత పురుజనులందరూ కూడా చూస్తూ ఉండగా దశరథ మైలు ఆనందింపతో సమానమైనటువంటి అదృష్టవంతులు లేరు అని ఆ దశరథుడు జనకుడు ఆనందపడుతూ ఉన్నాడట వెంకటద వెంకటదాడు రుపార సంధి అని పరిజనములు వినుంపన్ వెంకటదాసుని అనుగ్రహించేటటువంటి రమానాథుని యొక్క అనుగ్రహం చేయట మనకు ఇలాంటిది ప్రాప్తించింది అని సభాసదులందరూ కూడా ఆనందపడుతూ ఉంటే పరిణయమునుగావించుటప్పుడు సీతారాములను చోజేరిచి పరిణయమునుగా వచ్చేటప్పుడు మంగళ సూత్రధారణ కూడా ఆ నలుగురు చేశారట మంగళము రుక్మిణే వర మంగళమానందధుసూదన సన్మంగళము నీకు మంగళ నిధి భక్తజన మందార హరి ఈ పుణ్య కథనే పుణ్యుండేని విన్నను పఠించనను గోపాలుని దివ్య కథ ప్రాపకులైవాంఛితములు బడయుదురెందు కథను ఎవరైతే వింటూ ఉన్నారో ఎలాంటి పాపాత్ములైనప్పటికీ పాపములు నశించి ఆ వేణుగోపాలు అనుగ్రహము చేత మీ యొక్క మనోభీష్టములన్నీ కూడా నెరవేరుగాక గోపాలుడు రామచంద్రుడు అనుగ్రహించుగాక జాయ్ శ్రీమద్మణ గోవిందరి వెంకటదాసవరద గోవిందరి శ్రీనివాస వరద గోవింద హరి ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందోవింద సీతారామ ప్రభావంలో రాశారు చివరి పద్యం అమ్మగారు అది వరకు అనేక పర్యామాలు చెప్పింది కానీ కంఠస్థం చేద్దామని చేయగా చేయగా ప్రయత్నించగా ఆ వారి యొక్క శైలి పాదరాఘవ సీతారామ ప్రభావములు చివరి పద్యం వారి యొక్క ధార ఎవరూ అందుకోలేరు అర్థం అసలే తెలుసుకోలేరు ో మంగళము మాధూనూ మంగళము మంగళము మాధభూనకు ఇితములుడేపు పాండునకు జయం జయం పాల కదలు జయను నాము జయం గెల్ల బాపు గోప పాలు మాము కళ్యాణమా కళ్యాణమాషణకో కళ్యాణ తముడేది శ్రీ కౌశల్యాపుణకో นมकु वरनुकु कोडी बाड करनुकु धरनी लछि मो वेंगड दास पोषन दु धरनी लछि मो वेंगड दास पोषन दु ओ मंगला मो मंगला मदुग जीवन रे सुखनु ननु गो जय सिंह त्रम रमण गोविंद हरी